అక్క పెడుతుండే సార్ సరే అన్న సరే నేను స్టార్టింగ్ ప్రేర్ చేస్తానన్నా దిలీప్ బ్రెదర్ పాట పాడుతా స్తోత్రం నైనా పరిశుద్ధుల గొప్ప దేవ జీవం గల ఈ సయానికి ఎంతో వందాలు ప్రభావ నిరంతరం ఏకరీతి ఉన్న గొప్ప దేవ మహోన్నతుడానికి స్థుతులు స్తోత్రమైనా ఈ గడిచిన కాలం అంతా ప్రభా సురక్షితంగా కాపాడినైనా మీ కృపల్లో మమ్మల్ని భద్రపరుచుకొని మమ్మల్ని సజీ లెక్కలో నిలబెట్టుకున్నారు దివారాత్నమ్మలకు ఆశ్చి కాపాడినైనా ఈ యొక్క నూతన దునం మీరు మాకు అనుగ్రహించడానికి ఎంతో వాందాలు ప్రభావ కొత్త మీ పరిస్థితులు చెల్లిస్తానైనా దీనివంతా మీరు మాకు సహాయకులున్నారు అడుగడిగిన ప్రవ్వా మీ కృపను మాకు తోడించిన ప్రతి విషయంలోనైనా మీ సహాయం మాకు మీ కృప విమడి కృప అనుగరిస్తూ ఇంతకాలం వరకు మీరు నడిపించిన గొప్ప దేవుడి విషయానికి ఎంతో వందలైనా మీ చేసిన అద్భుతమైన కార్యాలను బట్టి చేసిన ఉన్నతమైన క్రియలను బట్టి ఆశ్చర్యమైన ప్రభ మీ యొక్క తలంపును బట్టి నీకు ఎంతో వర్ణాలు అర్పించుకుంటున్నాం కృతజ్ఞత ఆస్తత్తులు చెల్లించడం సమస్త ఘనత మహిమా ప్రభావంలో తండ్రి నీకే అర్పించుకోవడమైనా మీ కృపలో మరోసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకునేనా మీ పాద సన్నిధికి మేము వచ్చినమైనా మరి ఇలాగా మీ పాదాల దగ్గరికి వచ్చినమైనా మీరు మాతో మాట్లాడండి మా హృదయాలు సరి చేయండి ప్రభ మీ వాక్యానుసారంగా మేము జీవించే బిడ్డలుగా మమ్మల్ని తయారు చేయడం ప్రార్థించడం మీ కృపలో మిమ్మల్ని బలపరచడానికి ప్రార్థిస్తమైనా గొప్ప వాక్యాల ద్వారా మీరు మాతో మాట్లాడండి ప్రభ ఇంకా అనేకమైన విషయాలు ఇక సమాప్తి చివరి అంచెకు మేము వచ్చేసినాం ప్రభావ మీరు అక్కడికి సంబంధించిన ప్రతి ప్రవచనాలు మా కాలంలో నెరవేర్తున్నాయినైనా మా పిలుపు మా ఏర్పాటు మేము నిత్యం చేసిన మరీ జాగ్రత్త పడినైనా ఏ పిలుపులో మేము పిలువబడ్డామా పిలుపుకు తగినట్లు జీవించే బిడలుగా మమ్మల్ని తయారు చేయనైనా గొప్ప దేవా నా తండ్రి నీకు ఎంతో వందలు చేసినమైనా చెల్లిస్తున్నాంనైనా కృతజ్ఞతలు అర్పించుకుంటున్నాం అయినా ప్రతి స్థలాలలో ప్రభావ మీ కృప మాకు తోడించిన అద్భుతమైన కార్యాలు చేసిన దేవానికి ఎంతో వందనాలు అనేకుని మేము చెంత నడిపించుకున్నాం నీకు ఎంతో అందరి బట్టి మీ సుఖిస్తను ఘనపరుస్తుంది ప్రవ్వ ఈ ఆరదనంతట్లో మీరే ఆధిపత్యం నడిపించండి రాధబెడ తోరగా నడిపించండి ప్రతి ఆటంకాలు కొట్టివెండి ప్రవ్వ ఈ వాక్య విధానం మీరు మాకు సహాయకు నడిపించి అనేకమైన విషయాలు ఈరోజు మాతో మాట్లాడండి మమ్మల్ని బలపరిచి ఇక మీదట మేము ఏ రీతిగా మేము ముందుకు వెళ్ళాలా మీరే మాట్లాడి మహిం పొందమని పాటలందరూ మహిం పొందండి వాక్యంధ్ర మాట్లాడి మీకు పరిశుద్ధాత్మ నడిపింపు మాకు అందరికీ నడిపించమని ఏసు క్రీస్తు పరిశుద్ధ నామమును ప్రార్థించున్నా తర్వాత దిలీప్ బ్రదర్ పాట పాడు బ్రదర్ ఆ సరే బ్రదర్ పాడుతున్నా జీవం నీ కృపలో దాచితివే నా జీవం నీ కృపలో దాచితివే నా జీవిత కాలమంతా ప్రభువాణీ వేనా ఆశ్రయ్రయీవం నీకృపల దాచీతివే నా నా జీవితకాలమంత ప్రభువాణీ వేనా ఆశ్రయ్రయం జీవం కృపలో దాచితివే పాప పువూ బిలో పడున్న నాకు నిత్య జీవమిచ్చితివే పాప పువూ బిలో పడయుణ నాకు నిత్య జీవమిచ్చితివే పావురమువే నిసన్ని జీవింపపిలచితి పావురమువలే నిధిలో జీవింపపిలచితివే నా జీవం నికృపలో దాచితివే నా జీవిత కాళమంత ప్రభువానీ వేనా ఆశ్రయ ఆశ్రయం జీవం నీ కృపల దాచితీవే ఐగుప్తు వీడి ఇయ్రముద్రము అడ్డురా వచ్చినే ఐగుప్తు వీడినా ఇర్్రముద్రము అడ్డురాని వచ్చనే నీ బాహుబలమే నన్ను దాటించి శత్రువుని కూల్చేనే నీ బాహుబలమే నన్ను దాటించి శత్రువు నేర్చే నే నా జీవం నీకృపల దాచీతీవే నా జీవం నీకృపల దాచీవే నా జీవితకాలమంత ప్రభువానీ వే నా ఆశ్రయం నా నావం నీ కృపల దాచితివే కానాను కాత్రల యోర్దాను అలలచే కలతీ కనుల యోర్దాను అలలచే కలతీనే కాపరి వైన నీవు దాయించు అగ్నిగా నా ముందు నడచీవే కాపరి నీవు దాహించు ఆజ్నిగా నా ముందు నడచీతివే నా జీవం నీ కృపలు దాచితివే నా జీవిత కాలమంత ప్రభువాణీ వే నా ఆశ్రయ్రయం జీవం నీ కృపల దాచీ వే వాన భూమిల మృత సముద్రపు భయము నన్ను వెంటాడనే వాగ్దాన భూమిలో మృత సముద్రపు భయము నన్ను వెంటాడనే వాక్యమై ఉన్నా నీ సహవాసము నాకు ధైర్యము పుట్టి పుట్టించేనే వాక్యమయు సహవాసము ధైర్యమును పొట్టించేనే నా జీవం నీ కృపలో దాచితివే నా జీవిత కాలమంతా ప్రభువాణివే నా ఆశ్రయం నా జీవం నీకృపల దాచితి దాచితివే స్తుల మాద్యుల నివసించు వాడ స్తుతికి పాత్రుడా స్థుతుల మాధ్యలో నివసించువాడా నా స్తుతికి పాత్రుడా స్థుతి యాగముగా నీ సేవలో నేను ప్రాణార్పణ చేతుని స్థుతి యాగముగా నీ సేవలో నేను ప్రార్పణేతు జీవం నికృపలోచితీవే నా జీవం నికృపల దాచితీవే నా జీవిత కాళమంత ప్రభువాణీ వేనా ఆశ్రయం ఆశ్రయం నా జీవం నికృపల దాచితివే నా జీవితకాలమంత ప్రభువాణీ వేనా ఆశ్రయం ఆశ్రయం నా జీవం నికృపల దాచితివే కలెలి ప్రైజ్ లాడ్బార్ ప్రార్థన చేస్తాం ప్రార్థన చేస్తాం పరశుద్రవం దేవ ఈశు ప్రభా మీకే కృతజ్ఞ తెలుసా తెలుసు అలా అర్పించుకుంటున్నవనైనా ఈ యొక్క సాయంత్రం సమయం నా మీ సన్నిధికి అవును ప్రభ మా కృప మా జీవం మీరేనైనా గొప్ప తండ్రి మీరు లేనిది మా ఒక క్షణం మేము లేమి లోకంలో ఎందుకు అంటే ప్రభా మేము చచ్చిన వాయనమై ఉండగా మమ్మల్ని బ్రతికింపజేస్తున్నారు మీరు అవును ప్రభా ఆదాం వలన ఈ లోకంలోకి వచ్చిందినైనా కానీ మీ ద్వారా జీవం వచ్చింది అంటే చచ్చిన వారిని అందరినీ మీరు బ్రతికింపదీస్తున్నారు మీకే సంస్థ ఘనత మహిమ ప్రభావాన్ని చెల్లించుకొని చున్నాం ఈ సాయంత్రం సమయంలో ఇప్పుడుగా మమ్మల్ని పనపరచండి మమ్మల్ని స్థిరపరచడినైనా ఏసిన మాల్ రక్షణ ప్రణాళికలు మేము చివరి వరకు ఉండాలి ఎందుకంటే ఇప్పుడుగా చివరికి తర్మలే బహు అని శిష్యులు ప్రశ్నిస్తున్నారు ప్రభగా రక్షింపబడు వారు బహు కొద్ది అని శిష్యులు ప్రశ్నిస్తున్నారు తండ్రి అది మళ్ళీ చందరిస్తుంది ఆ వాక్యం మేము విన్నప్పుడు ప్రభు ఎందుకంటే నేను అన్ని విషయాలలో ప్రభు మేము సబబుగా ఉండి ఒక్క విషయంలో తప్పిపోతే మేము దేనికి పనికినవారం అవుతామన్న వాక్యం జ్ఞాపకం చేస్తుంది మమ్మల్ని దినం కాబట్టి నేను మా పట్ల కనికరం చూపించండి నేను మమ్మల్ని కనికరించమని ప్రార్థిస్తున్నాం ఓ ప్రభు ఏ రీతిగా తనుమని మీ అందుతనుమని భయభక్తులు కలిగి మేము జీవించాలన్నాం మాతో మాట్లాడి బలపరచమని ప్రార్థిస్తున్నాం గొప్ప తండ్రి ఏముంటుంది బహు భయంకరమైన తినవి నేను యుద్ధ సమాచారం యుద్ధాల గురించి వింటున్నాం రోగాల గురించి వింటున్నాం ప్రభావ ఎక్కడ చూసిన అలచడి ఎక్కడ సమాధానం లేదు నేను ప్రభా ఎక్కడ లేదు ప్రభావ కుటుంబాలలో లేదు ఉద్యోగ స్థలాలలో లేదు ప్రభా సంఘాలలో లేదు దేశంలో లేదు ప్రభా ఎక్కడ చూసిన తల్లి అయ్యమయ స్థితి నిస్సహత ఎవరికి తండ్రి మార్గమే దోచతలేదు కాబట్టి నేను మనుషులు ఎక్కడెక్కడో పరిగెత్తిపోతున్నాడు కానీ మేము మట్టుకునైనా మీ సన్నిధికి వచ్చినాం ప్రతిరోజు తండ్రి మూడు సంవత్సరాల నుంచి మేము మీద మీ సన్నిధిలోకి సమయం గడుపుతున్నాం ప్రభావం మూడు సంవత్సరాలు తనుమని మీరు మాకు సహాయకులు ఉన్నందుకు మీకు ఎంతో ఈ సాయంత్రం సమయంలో మమ్మల్ని తనుమని బలపరచమని ప్రార్థిస్తున్నాం ఏ రీతిగా మేము తిరిగి మా జీవితాన్ని మీకు సమర్పించుకోలో ఒక మార్గం చూపించమని ఏ శ్రీ క్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థించున్నాం తండ్రి ఆమె దేవుని ఎందుకు భయభక్తులు కలిగిన జీవితం అన్న అంశం గురించి గత వారం ఈ ఆరంభపు నుంచి ధ్యానిస్తా ఉన్నాము అనేక ప్రాంతాలలో వెళ్ళినప్పుడు క్రైస్తవ జీవితం ఈరోజు ప్రపంచాత్మకంగా ఏ రీతి ఉంది అన్న విషయాన్ని ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ప్రతి స్థలంలో ప్రపంచాత్మకంగా మనం చూసినప్పుడు క్రైస్తవ సంఘాలలో ఆరాధనలు ఉంటాయి ప్రార్థనలు ఉంటాయి వాక్యాలు ఉంటాయి కానీ భయము వణుకుడు ఉండదు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ప్రతి స్థలంలో చూస్తున్న ఏదో ఆచారబద్ధంగా చేసి మనుషులు కొనసాగిస్తున్నారు వాళ్ళ జీవితాలు వెళ్ళిపోతా ఉన్నారు కానీ భయము వణుకుడు పోయింది ఎప్పుడు ఆయన అదే కోరుకుంటాడు నా ఎందుకు భయభక్తులు ఎందుకు లేకపోయి ఆయన సన్నిధిలో నువ్వు బహు జాగ్రత్తగా నేను నీ ప్రవర్తనని చూసుకోవాలా అన్న వాక్యాలు మన జ్ఞాపకం చేస్తా ఉన్నాయి నీ హృదయ అంతరంగంలో నిజంగా దేవుడంటే భయం ఉందా భక్తి ఉందా లేదా మానసికంగా చూపిస్తున్నావా నేను ఏదో చేస్తున్నా దేవుని కోరుకని ఆయన అధూతాలు చేసినప్పుడు ఆయన స్వస్థపరిచినప్పుడు కృతజ్ఞతలు అర్పించుకుంటున్నావు దాని తర్వాత యథావిధి జీవితం ఇష్టగానే ఉన్నారు కదా కానీ హృదంతరంగల్లో ఎక్కడ ఉంది ఆయన అంటే భక్తి అవి నీ ప్రార్థన జీవితంలో కనిపిస్తాయి వాక్యం పట్ల ఉన్న ఆసక్తిలో కనిపిస్తూ ఉంటుంది ఎంతసేపు నువ్వు వాక్యాన్ని ధ్యానిస్తున్నావు ఎంతసేపు నువ్వు ప్రార్థనలో ఉంటున్నావు ఎంత కాలం నువ్వు ఉపాసం అయ్యిండి ఎన్ని సంవత్సరాలు అయిపోయింది ఉపాసలు లేక నీ అర్పణలు ఆయన చనిదికి తీసుకురాక ఎంత కాలమైంది దశభాగం ఇవ్వక ఎంత కాలమైంది అర్పణలు ఇవ్వక కానుకలు ఇవ్వక ఎంత కాలమైంది అవన్నీ ఇవ్వకుండా నిర్లక్ష్యం అనేది ఎందుకంటే అవన్నీ నావి అంటాడు దేవుడు మళ్ళీ గ్రంథంకి నా దగ్గర నుంచి మీరు దొంగలించితే అంటాడు మేము ఎప్పుడు దొంగలించితే మీ ప్రభు అనే మనుషులు ప్రశ్నిస్తున్నాయి నాకు రావాల్సిన ఆ యొక్క నాకు ఇవ్వకపోవడం వల్ల మీరు దొంగలైనారంటాడు ఈరోజు ప్రపంచాత్మకంగా ఉన్నారు మొంగల్ ఎప్పుడు అనిల గురించి మాట్లాడాము కానీ క్రైస్తవుల గురించి ఈ యొక్క చెప్పబడ్డాయి నీ సంపాదన అంతటిలో నువ్వు సన్నిధికి తీసుకొచ్చినావా ఈ అవి తీసుకురాకుండా ఆయన కనికరము ఆయన కృపను ఎట్లా కోరుకోగలవు నువ్వు అంటే నీకు దేవుడు అంటే భయం లేదన్నట్టు ఒకసారి యశా గ్రంథం వాక్యాన్ని మనం చూస్తాం చేయండి యషాగ్రంథము పదకొండవ అధ్యాయము రెండవ వచనం బ్రదర్ చదువు బ్రదర్ జ్ఞాన వివేకములకు ఆధారముగు ఆత్మ ఆలోచన బలములకు ఆధారముగు ఆత్మ తెలివిని యహోవ యజ్ఞ భయభక్తులను కుప్పించు ఆత్మ అతని మీద నిరుచను లాస్ట్ మూడవ వచనం యహోవ భయము అతనికి ఎంపైన సుయాత్మగా ఉండను యశా గ్రంథము పదకొండో అధ్యాయము రెండవ వచనంలో మనం ఏం చేస్తున్నాం చివరి భాగంలో దేవుని ఎందు ను పుట్టించే ఆత్మ అతని మీద నిలిచి కాబట్టి ఇవి ఏడు రకముల ఆత్మల ప్రత్యక్షతల గురించి మనము గతంలో కొన్నిసార్లు ధ్యానించడం కానీ దీర్ఘంగా ఎప్పుడు చూడలేదు ఇక్కడ ఒక వాక్యాన్ని ప్రభు మనకి చూపిస్తున్నాడు ఆయన ఎందు దేవుని ఎందు భయభక్తులను పుట్టించు ఆత్మ యేసు ప్రభు మీద ఉండే ఈ ఏడు ఆత్మల ప్రత్యక్షత కాబట్టి ఆత్మ ఒకటే కాని వాటి యొక్క ప్రత్యక్షతలు ఇవన్నీ కాబట్టి ఆయన ఎందు భయభక్తులు పుట్టించే ఆత్మ నీలో లేకపోతే నీకు ఎప్పటికీ భయం ఉండదు దేవుడంటే ఆత్మ కొరకు నేను ఎన్నో సమాచారాలు ఎందుకంటే ఆయన భయభక్తులు లేకపోతే బహు నిర్లక్ష్యమైన జీవితం జీవిస్తాం బహుగా నిర్లక్ష్యంగా జీవిస్తాం మనం ఉంటున్న దినములు బహు భయంకరమైన దినములు కాబట్టి ఆయన ఎంతో భయము కొనుక్కోడు లేకపోతే ఈ ఈ యొక్క తుఫాన్ వచ్చి ఈ కాలంలో అంత భయంకరమైన దినములు ఎందుకంటే వాడికి కూడా కొద్దిగానే సమయం ఉందన్న విషయం ఎన్నిసార్లు ప్రభు మనకి అర్థం చేశాడు ప్రాణ గ్రంథం పన్నెండాల చూస్తూ ఉంటాం సైతానికి కూడా కొద్దిగానే సమయం ఉంది కాబట్టి వాడు విజృంభించి లక్షా నలభై నాలుగు వేల మంది వెంట పరిగెత్తుతున్నాడు కానీ వాళ్ళు దొరకరు కాబట్టి వారి ప్రయాసంలో నుంచి పుట్టిన ఆయక గోప గొప్ప జన సమూహం వెంట పరిగెత్తుతున్నాడు వాడు కాబట్టి మనల్ని ఏం చేయలేక మనం ఎవరి గురించి అయితే ప్రయాసపడుతున్నామో వారి వెంట పోయిండి వాడు వారిని అందరినీ లాక్కుని పోయి వారిని వాడు దేవుడు మనల్ని పాపపు జీవితం నుంచి విడుదల కల్పిస్తే తిరిగి పాపపు జీవితంలోనికి వాడు లాక్కొని పోతున్నాడు వాడు ఎట్లా పోడు పోయే వాళ్ళను పోనీయకుండా అడగిస్తున్నాడు కానీ ఈ సత్యాన్ని గ్రహించలేని స్థితిలో ఉన్నది ఈరోజు అనేక పర్యాలు మనం చూస్తూ ఉంటాం బైబిల్లో యోగు జీవితం నుంచి ముఖ్యంగా ఎందుకంటే బైబిల్ అంతట్లో పురాతనమైన పుస్తకం యోగు గ్రంథం అది రాయబడినాకనే ఆది కాండము తక్కిన ఖండాలన్నీ తకిన తక్కిన పుస్తకాలన్నీ యోబు యోగు దేవుని పట్ల ఎంతో భయభక్తులు కలిగిన వాడు అన్న విషయాన్ని బైబిల్ జ్ఞాపకం చేస్తోంది మనకి చూడండి ఒకసారి గ్రంథము మొదటి అధ్యాయం యోగు గ్రంథము మొదటి అధ్యాయము యోబు గ్రంథము మొదటి అధ్యాయము ఐదో వచనం చూస్తా ఉన్నాను చూడంసారి యోగు ఎంతగా దేవుని ఎందు భయభక్తులు కలిగిన వాడన్న విషయం అక్కడ తన ప్రవర్తన ద్వారా చూపించబడుతుంది నాలుగో వచనంలో తన కుటుంబం తన బిడ్డలు ఎట్లా జీవిస్తారు అక్కడ అయితే వారు ప్రతిరోజు పండగలు తీసుకుంటున్నారు అన్ను ఒకరికొకరు తమ తమ ఇండలో విందు చేసుకుంటారు నాలుగవ వచనంలో కాబట్టి ఏడు మంది మగపిల్లలు ముగ్గురు అక్కచలెన్లు అందరూ కలిసి విందు చేసుకుంటా ఉన్నారు ఒకరింట్లో ఒకరు అంటే అంతగా వాళ్ళకి ఆస్తులు అంతగా డబ్బు అయితే ఐదవ వచనంకి వచ్చినప్పటికీ వారి వారి విందు దినంలో పూర్తి కాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయంలో దేవుని దూషించరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తమై దహన బలి అర్పించు యోబు నిత్యము అలాగునా చేయి చుండేను కాబట్టి ప్రతిరోజు ఆయన ఈ యొక్క బలి అర్పణలు అర్పిస్తున్నాడు పాప పరిహారార్థ బలి తన బిడ్డల గురించి ఆయన భయం అట్లుంది వీళ్ళు ఎక్కడ దేవుని దూషించండ్రో తిని తాగి ఎంటర్టైన్మెంట్ విచలివిడిగా జీవించరు వాళ్ళు పరితిగా చెప్పాలంటే కాబట్టి వాళ్ళు పాపం చేశారు దేవుడికి విరుద్ధంగా అని ఆయన ప్రతిరోజు దేవుడంటే ఎంత భయము అనే విషయాన్ని అక్కడ చూపిస్తా ఉన్నాడు అబ్రామ్ జీవితం కూడా అంతే కదా ఆయన కూడా యోగులాగానే బహు దనికుడు తన ఆస్త అంతసులన్నిటినీ వచ్చేసిండు కేవలం స్వరం విని దేవుడిది బహుగా దేవుడంటే భయం ఉండే అతని హృదయంలో ఎంతో మర్యాద దేవుడంటే అది ఎప్పుడు మనం చూస్తామంటే ఆ యొక్క మిల్కీ సెదక్ అతన్ని దర్శించినప్పుడు మనం చూస్తాము ఆయనలో ఎక్కడ లేని భయం భక్తి కనిపిస్తూ ఇది ఆత్మీయమైన విధనాలు ఆ బ్రహ్మ ఎప్పుడు మిల్కీ సెదక్ ఫస్ట్ టైం చూస్తుంది లైఫ్ లో కానీ తిష్టంగా నమస్కారం చేస్తున్నాడు అతన్ని ఆహ్వానించాడు అతనికి అతిథ్యం ఇచ్చిండు అవన్నీ మనం చూస్తా ఉన్నాం మెల్కీ సెదక్ అంటే కదా ఏసు ప్రభు ఆయన పాత నిబంధనకు పోయిండి కొత్త నిబంధన నుంచి ఆయన దృష్టిలో టైం ముందుకు మనకి వెళ్ళి వెళ్తుంటారని తెలుసు మనకి యోగి దేవుడంటే ఎంతో భయం ఉండేది అబ్రాహ్మణకు కూడా అంటే నువ్వు ఎంత గొప్పవాడివైనా కానీ నీలో దేవుడంటే భయము భక్తి ఉండాలన్న విషయాన్ని వారి జీవితం నుంచి మనం నేర్చుకుంటున్నాం అదే రీతిగా తాగితే కేవలం ఒక కాపరి గొర్రెలు కాచుకుండేవాడు గొర్రెలు కాస్తున్నప్పుడు అతనికి దేవుడంటే భయం భక్తి ఉండే అందుకే పాటలు పాడేవాడు యహోవా నా కాపరిన పాట పాడేవాడు అతని నుంచి వచ్చింది కదా కీర్తన ఇరవై మూడవ దీర్తన దేవుణ్ణి శుద్ధిస్తూ ఘనపరుస్తుండేవాడు దేవుని ఎందుకు భయం భక్తి ఉంది కాబట్టి ఆ సింహం వచ్చినా భయపడలే ఎలుగు మంట భయపడలే అతను రాజు అయినప్పుడు అతను చేసిన పాపము అతన్ని వెంటాడింది ఎంతో భయపడిపోయిండు దేవుని శాపము దేవుని ఉగ్రత నా మీదకి వచ్చేసిందా తిరంతా ఉపాస ప్రార్థన చేస్తున్నాడు ఆ ఇంట్లోకి వెళ్ళి బయటికే వస్తలేడు పాప చనిపోయాక అట్లనే ఎడుస్తా పాప చనిపోయింది లే అంటే బయటికి తన జీవితం భయం భయంతో ఆయన జీవించి ఎందుకంటే జీవం గల దేవుని చేతిలో పడడం డేంజర్ అన్న విషయము అతను నేర్చుకున్నాడు అందుకని ఆయన పట్ల ఏ రీతిగా మనము భయభక్తులు కలిగి జీవించాలా అన్న విషయమే మనము కొంతకాలం నుంచి ధ్యానిస్తా ఉన్నాం ముఖ్యంగా నీ ప్రార్థన జీవితంలో అతని ఎందుకు భయము నువ్వు కనిపించాల ప్రతిరోజు ఉదయం లేస్తేనే నీ ప్రార్థన జీవితంతో నువ్వు ఆరంభించినప్పుడు నీకు దేవుడంటే భయం అనేది తెలుస్తుంది ఏ రోజైతే నువ్వు మార్నింగ్ ఉదయం లేయంగానే ప్రార్థన చేయవో ఆ రోజు నీకు భయం పోయింది అది స్టార్టింగ్ అన్నట్టు నువ్వు దాని మళ్ళీ ఏ రోజు నువ్వు ఉదయం పూట ప్రార్థన చేయవు అంటే నీకు సంపూర్ణంగా దేవుడంటే భయం వెళ్ళిపోయిందన్నట్టు దాని నువ్వు బైబుల్ చదవడం శాశ్వతంగా పోగొట్టుకుంటే ఆ భయం పోయిందంటే దాని ను నువ్వు ఏ రోజు కూడా దేవుని ఆరాధించవు నువ్వు పాటలు పడలేవు ఆయనకి ఆయన సన్నిధిలో ఏవో ఒకరికి క్రొత్త కీర్తన ఎప్పుడు నువ్వు పడలేవు నీకు ఎందుకంటే భయం దాని తర్వాత నువ్వు దేవునితో సహవాసం కలిగి దేవుని పిడ్డలతో సహవాసం కలిగి జీవించవు ఈ లోకంలో నువ్వేదో సాధించుకుంటున్నావు అని నువ్వు పరిగెత్తిపోతూ ఉంటావు ఉద్యోగమే ప్రాధాన్యత అని తీసుకొని నువ్వు దేవుని మర్చిపోయావు ఆయన సరిదికి వచ్చి ఎన్నో సమాచారాలు అయింది ఆయన బిడ్డలతో పాటు కలిసి నువ్వు సేవపోయి ఎన్నో సంవత్సరాలు అయిపోయింది ప్రతి ఒక్కరు సమర్థించేమో బిడ్డలు ఏమైంది బ్రదర్ ఏం సంగతి బ్రదర్ ఏం పోయింది సిస్టర్ ఏం సంగతి సిస్టర్ అంటే ఏం లేదన్నా కొంత పనుందన్నా ఇంట్లో కష్టాలు ఉన్నాయన్నా పిల్లలన్నా భర్త ఇట్లాంటి అన్ని సడ్డులు చెప్తా ఉంటారు అవి ఏవి కూడా నిజం కానే ఏది నిజము అంటే దేవుడు అంటే నీకు భయం ఎప్పుడో పోయింది పైకి పత్తి నీలో ఏ శక్తి లేదు ఆయనది అది పోగొట్టుకుని నువ్వు ఎప్పుడో ఏముతుందంటే జీవితంలో ఒక్కసారి నీ మీదికి ఉపధనం వచ్చినప్పుడు నీకు ఏ మార్గం తోచదు ఎట్టు పోవాలో అర్థం కాదు అప్పుడు ఏమైంది అంటే సైతాన్ని వాడేసుకుంటాడు నేను నిన్ను అలసిపెటట్టు చేస్తాడు ఇప్పుడు చివరికి గుర్తుకొస్తుంది ఇప్పుడు నేను చేసింది తప్పు అని అప్పుడు దేవుని సరిది పరిగెత్తితో ఎంతో ఆలస్య కదా అప్పటికే డ్యామేజ్ అయిపోయింది లైఫ్లో అనేక సార్లు నేను ఈ అనుభవం కింద వెళ్ళిన కాబట్టి నేను మటుకు కాంప్రమైజ్ కానిక మీదట సమాధాన పడను ఇయర్స్ అగో ఏ రీతి దానికి మించి పది రెట్లు ముందుకు వెళ్తా నేను ఆ తీర్మానించుకుని నాకు ఏమున్నా ఏం లేకున్నా నేను మటుకు దేవుని విడిచిపెట్టను ఎంత భయంకరంగా ఉన్న హెల్త్ అలర్జీస్ ఉన్నా నేను పరిగెత్తిపోతూనే ఉంటుంది జలుబు ఉన్నా విపరీతంగా పరిగెత్తిపోతూనే ఉంటుంది నేను సేవలు ఆఫ్టర్ ఆల్ జలుబే కదా అని ఆఫ్టర్ ఆల్ జలమే కదా అని చాలా ముఖ్యమైన పనులు ఉంటాయి ఈ పనులు చేయకపోతే నేను ఎట్లా ఎదుర్కోవాలా అన్న భయం ఉంటుంది కానీ దానికి మించిన భయం దేవుని భయం ఆ రోజు నేను అక్కడ పోకపోతే సేవకి అక్కడ వారి జీవితంలో ఎటువంటి కష్టాలు వాళ్ళు అనుభవించాల్సి వస్తుంది ఆ రోజు నేను ఆ హాస్పిటల్ పై ప్రేర్ చేయకపోతే ఆత్మ దేవుని సైనికు వెళ్తుందో లేదో అన్న భయం సైతాన్ని ఎక్కడ లక్కపోతాడో వారి ఆత్మ అన్న తపనతో పరిగెత్తుతా ఉంటాను ఫలాని గ్రామానికి పోకపోతే అక్కడ ఎంతమంది అక్షరము నరకనుకోవాల్సి వస్తుంది రేపటి దినం వాళ్ళు వారి జీవితంలో ఖచ్చితంగా ఆ దినము మనం పోకపోతే నిన్ను పిలిచినప్పుడు వాళ్ళందరూ నరకనుకోవాల్సిందే ఎందుకంటే వాళ్ళకి చెప్పవాలి ఆ భయము వెంటాడుతూ ఉంటుంది మనల్ని కానీ యోగ జీవితంలో చూస్తే తన కుటుంబం గురించి భయపుతూ ఉంటాడు వాళ్ళు తప్పు చేసేవా దేవుని పట్ల భయం ఉంది కానీ పిల్లల గురించి కానీ నూతన నిబంధన విధానాలలో మనం ఇతరుల గురించి ఆలోచిస్తూ ఉంటాం నీ యొక్క భయభక్తులు అదే కదా దేవుని ఎందుకు భయము భక్తి అంటేనే వ్యక్తిగతంగా నీ ప్రవర్తన ద్వారా అవన్నీ బయటకు వస్తూ ఉంటాయి నీకు ఆయన ఎందుకు ఏం చేస్తుందని సార్ నువ్వు నిర్లక్ష్యము అన్న జీవితంలో జీవిస్తావు ప్రతి విషయంలో నువ్వు నిర్లక్ష్యంగా ఉంటావు ఉదయం నుంచి సాయంత్రం వరకు నిర్లక్ష్యంగానే ఉంటావు ఏ రోజు ఎప్పుడన్నా అవసరతలు వస్తేనే ఉపవాస ప్రార్థన చేస్తావు కానీ ఉత్తప్పుడు చేయవన్నట్టు ఉపవాస ప్రార్థన ఏదో కష్టం వస్తుంది భవిష్యత్తు ఉండబోతుంది ఇప్పుడే ఉపాసం ఉంటాం అంతవరకు ఉంటాం సంటే స్ఫూర్తి ఉపాసం ఉంటారు ఎవరన్నా ప్రతి సంటే సంటే ఒకరోజు దొరికింది ప్రజలు హాలిడే కష్టంగా ఉండడం దేవుని అంద్ భయభక్తులు కలిగినడం వల్ల ఏమి లాభము అన్న విషయాన్ని మనకి కొన్ని బైబుల్ వచనాలు జ్ఞాపకం చేస్తూ ఉంటాయి దాని నుంచి నేర్చుకోవాల్సింది ఎందుకంటే మనం వాటి అన్నిటినీ ధ్యానించడం వల్లే అనేక పర్యాయం కానీ దాన్ని రివర్స్ రూపకంగా ధ్యానిస్తే ఏం తెలుస్తుందో చూడండి చూడండి కీర్తల గ్రంథము ముప్పై నాలుగవ వచనం కీర్తల గ్రంథము ముప్పై నాలుగవ వచనం ఎవరైనా చదవచ్చు ఏడవ వచనం ముప్పై నాలుగవ ఏడవ వచనం ఎందు భయభక్తులు గలవారి ఆయన దూత కావల నుండి వారిని రక్షించబట్టి ఫస్ట్ పాయింట్ నీకు దేవుని ఎందు భయము భక్తి కలిగి ఆయన దూత నిన్ను కాచి కాపాడుతూ ఉంటాడంట దీవారాధన అది విధానం అది దేవుని విధానం అనేక పర్యాయాలు ఎందుకు నీవు ఉపద్రవాలలో పడాల్సి వస్తుంది ఎందుకు నువ్వు శ్రమలకుండా పోవాల్సి వస్తుంది ఎందుకు నీకు ఆదరణ లేకపోయింది ఎందుకు కష్టాలలో ఇరికినవు ఒకవేళ దేవదూత నిన్ను కాపాడతలేడేమో నీ దగ్గర లేడేమో ఎందుకు అంటే దేవుని పట్ల నీకు భయం భక్తి లేదేమో ఇది జీవితాంతము మనము పాటించాల్సిన వాక్యం ఎందుకంటే ఇది ఆత్మీయ పోరాటం మనకు తెలుసు కొన్ని కోట్లది కోట్లది దుష్ట ఆత్మలు అవి పడవేయబడ్డాయి అక్కడి నుంచి పరలోకం నుంచి అవి మనలను మనలో శరీరాలలో దూరడానికి ప్రయత్నిస్తూ ఉంటాయి దేవునికి విరుద్ధంగా మన శరీరాలను వాడుకుంటూ ఉంటాయి వాటికి అవకాశం ఇవ్వకుండా ఉండాలంటే దేవుడంటే నీకు భయం భక్తి ఉండాలి దేవుదూతలని చుట్టు కా పలా కాయాల అంటే మటుకు దేవుడంటే నీకు భయభక్తి ఉండాలి నీకు ఏది కొదువ ఉండదు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు ఆయన ఎందు భయభక్తున్నాను తొమ్మిదో ప్రశ్న చూడవ భక్తులారా ఆయన ఎందు భయభక్తులు ఉంచుడి ఆయన ఎందు భయభక్తులు ఉంచువానికి ఏమీ కొద్దువ చూడండి ఏమీ కొద్దు ఉండదంట కొ అంటే ఏం చెప్పండి లేనిది నీ జీవితంలో ఏమి లేదు ఈరోజు గ్రహించను నీకు సరిగా అభివృద్ధి లేదా జ్ఞానం లేదా సంపద లేదా ఐశ్వర్యాలు ఆరోగ్యం లేదా ఏమి లేదు ఒక్కసారి జ్ఞాపకం చేసుకో లిస్ట్ రాసుకోవాలి క్రైస్తవ జీవితంలో ఒక పెన్ను ఒక బుక్ తీసుకొని ఏమి లేదు ఈరోజు నీకు ఎందుకు లేదు నీకు దేవుని ఎందుకు భయభక్తులు లేవు ఆయన ఎందు భయభక్తులు ఉన్న వాడికి ఏది కొద్దు ఉండదట అనేక పర్యాలు నేను చెప్తా ఉంటాను ఈ విషయాలు సాక్షార్థంగా థర్టీ థర్టీ ఇయర్స్ లో ఏ రోజు నేను ఏవన్నీ చేయదలే అహంతో నీ గర్వంతో చెప్తుంది కానీ ఆ రేండ్లు చెప్తూ స్టాండ్ చేసుకున్నాను చర్చలో వన్ థర్టీ టూ నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు తీసుకునేవాడిని నిలబడి చెప్పులు స్టాండ్ ఆ రేడ్లు ఒక్క చెప్పు కూడా పోవడానికి వెళ్ళాను అంత జాగ్రత్తగా చెప్పులు స్టాండ్ నిలబడి నిర్వాత చర్చ నడిపేయమంటే ఏ రోజు కాంప్రమైజ్ కాకుండా నడిపించాడు హెల్త్ బాగాలేకుండా పోయి చేసేవాడిని అది చేసినాక మెయిన్ మెయిన్ వర్షిప్ అయినాక మళ్ళీ బైబిల్ స్టడే రన్ చేయాలి వారానికి రెండు సార్లు అవి అయిపోయినాక ఆదివారం పూట మళ్ళా రాత్రి ఇంకో చర్చిపోయి నడిపేయాలి అది కాక మళ్ళా రాగానే వాపస్ ఇంకో చర్చికి పోవాలి అటు ఎన్ని ప్రాంతాలు జరిగేటళ్ళమా రాత్రి వంటి గంట ఏడుది అప్పటికి ఇప్పటికీ ఏం మార్పు లేదు వర్క్ ప్లేస్లో ఎన్నో కాంప్రమైజెస్ అవుతున్నాం నేను నేను ఎవరితో మమ్మీ సిస్తో ఈ విషయాలు నేను అన్ని మంచి మంచి జాబ్స్ అన్ని విడిచిపెట్టినా డైరెక్టర్ పోస్ట్లు విడిచిపెట్టినా లక్షల కొద్ది జీతాలు విడిచిపెట్టిన ఆయన కానీ నాకు ఏమీ కొదవలేదు లక్ష లక్షల జీతాలు ఉన్నవారికి అన్ని కొదవలే నాకంటే ఎక్కువ సంపాదించే వాళ్ళు నా దగ్గర చదువుతూ ఉంటారు డబుల్ నాకు అప్పుడే అర్థమవుతుంది ఈ వాక్యం నా జీతం నెరవేరింది ఏది కొదవలేదు ఎందుకు లేదు అంటే ఆయన ఎందుకు భయభక్తులు ఉంది కాబట్టి నేను చాలాసార్లు చెప్తా ఉంటా ఇప్పుడు అందరికీ ఇది ఏదో గర్వంతో చెప్పిన మాట కానే కాదు నేను తరచుగా హాస్పిటల్స్కి వెళ్తూ ఉంటాను ఎందుకు బ్రదర్ అంటారు ఏం ప్రాబ్లం ఉంది బ్రదర్ ఏం హెల్త్ ప్రాబ్లం ఉంది బ్రదర్ నీకు నేను అంటే నాకు ఏ హెల్త్ ప్రాబ్లం లేదు థర్టీ ఇయర్స్ లాస్ట్ థర్టీ ఇయర్స్ నుంచి నాకు ఏ హెల్త్ ప్రాబ్లం లేదు నేను హాస్పిటల్కి పోయి లెక్చర్స్ ఇవ్వడానికి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇవ్వడానికి పోతూ ఉంటాను డాక్టర్లకి మేనేజర్లకి వాళ్ళకి రీసెర్చ్ నేర్పుతూ ఉంటాను వాళ్ళకి ఎట్లా చేయాలి రీసెర్చ్ అని రీసెర్చ్ రిపోర్ట్స్ ఎట్లా రాయాలా స్టాటిస్టిక్స్ మ్యాథమెటిక్స్ ఎట్లా ఎట్లా వాడాలా ఇంతవరకు నాకు ఏ హెల్త్ ప్రాబ్లం రానియలేదు ఎందుకు రానియలేదు చెప్పండి అది కొదువా హెల్త్ ప్రాబ్లం అంటే కొదువా ఆయన ఎందుకు లేకపోతే కొద్దువా ఏది లేదు అనేది నువ్వు లిస్ట్ రాసుకోవాలి ఈరోజు రాసుకొని నువ్వు ఏం చేయాలంటే ప్రవ్వ నిజంగా నాకు ఇవేవి లేవు ప్రవ్వ నన్ను క్షమించింది ఆయన నీ ఎందు నేను భయభక్తులు లేకపోతుంది అందుకే ఈ వాక్యం నా జీతం నెరవేరలేదు ముప్పై ఒకటవ అధ్యాయం చూడు కదా విషయం ముప్పై అధ్యాయము పంతొమ్మిదవ వచనం నీ ఎందు భయభక్తులు గలవారి నిమిత్తము నువ్వు దాచి మేలు ఎంతో గొప్పది నీ ఎందు భయభక్తులు గలవారి నిమిత్తము నీవు దాచు మేలు ఎంతో గొప్పది ఏం మేలు బ్రదర్ నరులి ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నువ్వు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది మేలు చూడండి మేలు అంటే ఏం చెప్పండి మేలు మేల్ అంటే అర్థమేది యాక్చువల్ ఇంగ్లీష్ లో వేరే ఉంది అందుకే తిరిగి చదవమని చెప్తున్నాను నేను ఇంగ్లీష్ బైబుల్లో అబండెన్స్ అని ఎవరిదైనా ఉంది ఇంగ్లీష్ బైబిల్ ముప్పై ఒకటవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చినప్పుడు జౌతన్ లేవు ఓ హౌ అబ్బండెంట్ ఈజ్ యువర్ గుడ్నెస్ విచ్ యూ హ్యావ్ స్టోర్ అప్ ఫార్ దోస్ హూ ఫియర్ యూ అండ్ వర్క్ ఫార్ దోస్ హూ టేక్ రిఫ్యూజింగ్ యూ ఇన్ ద సైట్ ఆఫ్ ద చిల్డ్రన్ ఆఫ్ మ్యాన్ కైండ్ జౌతన్ లేవు గారు మరోసారి నీ అందరో భయభక్తులు గలవారి నిమిత్తము నీవు దాచించిన మేలు ఎంతో గొప్పది కాబట్టి ఆయన ఎందు వారికి గొప్ప మేలు కలుగుతుందంట గొప్ప మేలు ఆ మేలు ఎంతో గొప్పది గొప్పది అంటే దాన్ని మనం ఎట్లా కొలచగలం చెప్పండి కొలత లేదన్నట్టు కదా గొప్పది అంటే కాబట్టి ఆయన భయభక్తులు ఏ రీతిగా జీవించ కలిగి జీవించాలన్న విషయం నేను కొంతసేపటి తర్వాత మీకు చూపిస్తాను మరోసారి చూడండి కీర్తన గ్రంథము ఇరవై అధ్యాయం తన గ్రంథము ఇరవై ఐదవ అధ్యాయము పన్నెండవ వచనం ఇప్పుడు మీరు బాగా అర్థం చేసుకోవాలా యహోవయందు భయభక్తులు గలవాడు ఎవడు వాడు కోరుకునవలసిన మార్గమును ఆయన వానికి బోధించును కాబట్టి ఈ విషయం నేను బాగా అర్థం చేసుకుంటాను ఈ లోకంలో నువ్వు బ్రతకాలంటే నీకు జ్ఞానం అవసరం అదే రీతిగా పట్లొకొక్క అనుభవాలు కావాలంటే కూడా నీకు జ్ఞానం అవసరం సీఎను పర్తం ఎక్కాలంటే ఎవడెక్కగలడు అని మనం మనం చూసినాం కొంతకాలం కిందట ఎవడికి చేతనవుతుంది సీఎని పర్వతం ఎక్కడానికి పరిశుద్ధమైన హస్తాలు గలవాడు పవిత్రమైన హస్తాలు గలవాడు పరిశుద్ధమైన హృదయం గలవాడే అక్కడికి ఎక్కగలడు కాబట్టి నువ్వు అక్కడ ఎక్కగలిగితే అక్కడ ఉన్న శక్తి నువ్వు పొందుకోగలవు అక్కడ సృష్టికర్తున్నాడు యశ్ ప్రభు సీను పర్వతం మీద గొరపిలు ఎక్కడిపోతే లక్ష నలభై నాలుగు వేల మంది అక్కడికి వెళ్ళి అనుంది వాక్యం ఏడవ అధ్యాయ ప్రధాన గంధంలో వాళ్ళు నువ్వు ప్రతిరోజు ఆయన సన్నిధికి నువ్వు అడుగు పెట్టగలుగుతున్నావా ఆ మార్గం నీకు ఎవరు అనుభవాలు నుంచి చూడాలా అంటే ఎట్లా పోగల వాడికి దుష్టశక్తులు పోనియవు ఆకాశ సమూహం అక్కడ జమ అయిపోయినాయి నేను పోనియవు అక్కడి నుంచి దూతలను రానియకుండా అడ్డగిస్తాయి అవి కానీ దేవుని ఆజ్ఞ పొందుకొని వస్తారు దూతలు ఇక్కడ రావాలంటే ఒకప్పుడు అట్లా లేదు ఒకప్పుడు ఫ్రీ ఎంట్రీ ఫ్రీ థరోఫేర్ అంటాం కదా అక్కడ వాళ్ళు ఇక్కడికి వచ్చేవాళ్ళు ఇక్కడికి వాళ్ళు అక్కడ పోయేవాళ్ళు మనం చూసినాం యాకోగురిచ్చెన యాకబు నిచ్చెనలో దూతలు కింది నుంచి పైకి పోతున్నారు పై నుంచి కిందికి రావడం కాదు స్టార్టింగ్ వాళ్ళు కింది నుంచి పైకి పోతున్నారు అంటే కింది ఉన్నారు వాళ్ళు క్రింది నుంచి పైకి పోతేనే పైనుంచి కిందికి వస్తున్నారు అనుంది యాక్చువల్గా వాళ్ళు ఫస్ట్ పై నుంచి కిందికి రావాలి కదా అది ఉల్టా ఉంది అది వాక్యంలో చూస్తే కాబట్టి ఆ ఆజ్ఞ వాళ్ళకు అనుగ్రహించినప్పుడే వాళ్ళు క్రిందికి పైకి క్రిందికి పైకి పోతా ఉంటున్నారు వారితో పాటు నువ్వు కూడా పోవచ్చు అని పౌలు ఎఫ్ రాష్ట్రపత్రికలు చూపించాడు ఏ రోజు మనం పోగలిగిన పైన వాటిని వెతికినప్పుడే కదా అవి చూడగలం పొందుకోగలం కానీ మనం ఎప్పుడు వెతకలే వాటిని క్రింద ఉన్న వాటిని వెతుకుతా ఉన్నా ప్రతిరోజు అవి అయిన తప్ప ఎవరు బోధించారు నేను చూస్తున్నా కదా పాస్టర్స్కి తెలియ బీబీ గొప్ప గొప్ప దైవజనులు బోధలు విన్నాను వాళ్ళు చెప్పలేరు ఎందుకంటే వాళ్ళు పైన వాటిని వెతకలేదు అది చెప్పలేదు కూడా ఎవరు వాళ్ళకి కొలస రాష్ట్రపత్రికల పౌలు మూడో అధ్యాయంలో చూపించేడు దాన్ని మీరు క్రీస్తు కూడా లేపబడిన వారైతే అంటే రక్షణ పొంది తో పాటు సమాధి చేయబడి మూడో నాడు తిరిలేసిన వారైతే పైన వాటిని మనం వెతకాల ఏమున్నాయి పైన ఎప్పుడు వెతికినా ప్రార్థనలో కనిపెట్టినప్పుడు రోజులు రోజులు అప్పుడు అవన్నీ తెరుచుకుంటాయి ఆయన నీకు ఆ జ్ఞానము ఆ మార్గమును బోధించును అన్న విషయము అప్పుడు అర్థం చేసుకుంటాం ప్రతి విషయం అంతే కొన్నిసార్లు నేను నా సేవ ఎట్లా పోతుంది నేను ఎక్కడికి వెళ్తున్నాను నేను ఏం చేస్తాను అనుమానాలు ఉంటాయి మనుషులలో దేవుడు నన్ను సేవకు పిలిచిండా లేదా అని కూడా అనుమానం కొంతమంది అడిగారు గతంలో ఆయన అందరినీ పిలిచిండు కదా పిలవబడ్డవారు అనేకులు కానీ వచ్చింది కొంతమంది ఏర్పరచబడ్డవారు కొంతమంది ఎందుకు నువ్వు పిల్లబడ్డప్పుడు నువ్వు మంచి దుస్తులు వేసుకొని సిద్ధంగా ఉండాలి ఆ విందుకి అప్పుడే నువ్వు ఏర్పరచబడ్డవాడు కానీ నువ్వు సిద్ధపడకుండా పోతో విందుకి పోలేవు ఆ విందు టైంలో ఏం జరిగిందో మీకు తెలుసు బుద్ధి లేని కన్నికలు అవకాశాన్ని పోగొట్టుకున్నారు విందు చివరికి వచ్చిండ్రు రక్తపాల్ రక్తపాతం అనుభవించి గాయాలు పొంది ప్రాణాలు విడిచిపెట్టి అప్పుడైనా సన్నిధికి వస్తున్నారు లక్ష మంది ఆయన పెళ్లి కుమార్తెలాగా తయారైనారు కానీ గొప్ప సమూహము ఆయన పెళ్లి కుమార్తె యోగ్యతని పోగొట్టుకొని చివరికి పొందుతున్నాయి అంతా పోగొట్టుకోను అందుకే నిజంగా నేను ను నువ్వు ధనికులువైనా కానీ భయం ఉండాలి దేవుడు ఎందుకు యోగులాలు అబ్రాహ్మలాలు దావిదలా సౌలుకి లేకపోయే ఆ భయం అందుకు శాశ్వతంగా తన రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు తన కుమారులు రాజులు కాలేకపోయినారు యోనాతాను యుద్ధాల్లో మరణించాల్సి వచ్చింది మంచోడు యోనాతాను కానీ తన తండ్రి చేసిన పనికి తన తరమంతా పోగి పోగొట్టుకుంటాడు నేను అందుకే అనుకుంటాను ఒక బెన్యామీన్ గోత్రికుడు భక్తిహీనతలకు దిగజారిపోయితే ఇంకొక బెన్యామీన్ గోత్రికుడు సవాల్ తీసుకొని ఎంతో భయభక్తులు కలిగి మొత్తం యూరోప్ ని మార్చుకుంటాడు ఈరోజు యూరోప్ మొత్తం క్రైస్తవ ఖండంగా ఉన్నదంటే ఆయన పడిన ప్రయాసమే సౌలు పౌలుగా మారి దేవుడంటే ఆ దర్శనం చూసిన రోజు నుంచి ఆయన భయం వండు కూడా పోనేలేదు దేనికి భయపడలేదు ప్రభునందు భయభక్తులు ఉన్న వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో దేనికి భయపడరు ఎటువంటి సమస్య వచ్చినా భయపడరు నేను పోలీస్ స్టేషన్లో తిరిగినప్పుడు నాకు ఎప్పుడు భయం ఏ రోజు నేను భయపడలే ఎక్కడ పోయినా వాళ్ళు నా మాట్లాడి తష్పా చేశారు ఏ రోజు నాకు వ్యతిరేకంగా నిలబడలేదు కాబట్టి ఇటువంటి జ్ఞానం కొరకు మనం ప్రయాసపడాలా అందుకే నూట పదకొండవ అధ్యాయం చూడండి కీర్తన గ్రంథం నూట పదకొండవ అధ్యాయము మనకు తెలిసిన వాక్యం ఇది పదో వచ్చినం యహోవయం తల్లి జ్ఞానమునకు మూలం నీకు జ్ఞానం లేదనుకుంటున్నవా అంటే నీకు భయం లేదన్నట్టే కదా ఆయన ఎందు కాబట్టి ఆయన సన్నిధి ఎక్కడైతే ప్రభు సన్నిధి ఉంటుందో అక్కడ ఉన్నప్పుడు నీలో భయం ఉండాలా ఆటోమేటిక్గా వచ్చేలా భయం ఇక్కడ ప్రభు ఉన్నాడు నేను జాగ్రత్తగా ఉండాలా నా ప్రవర్తన జాగ్రత్త నేను కాపాడుకోవాలా ఆయనకి నా ఆరాధన సంపూర్ణంగా నేను అనుగ్రహించాలి ఇవ్వాలా నేను సంపూర్ణంగా అతనికి సమర్పించుకోవాలా ఇది ఆయన టైం కైరోస్ మూమెంట్ అంటాం ఇంగ్లీష్లో ఇది పర్లోకపు సమయం లేక కాలం మూమెంట్స్ అంటాం పర్లోకపు కాలం ఇది ఆత్మీయ కాలం కాబట్టి మన టైంని ఆయన కాలానికి సమర్పించుకోవాలి అదే భయం అంటే అదే జ్ఞానం అంటే ఆ జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది ఆయన ఎందుకు భయభక్తులు కలిగినడం ఇప్పుడు నిన్ను ఏమి భయం వెంటాడుతుందో ఊహించుకోండి ఏ భయం అయితే ఏ భయం అయితే నీకు లేదో అది లేకపోవడం వలన ఇప్పుడు నీ జీవితం గురించి నువ్వు భయపడాల్సి వస్తుంది చూడండి సామెత గ్రంథము నిన్ను ఎందుకు భయం వెంటాడుతుందో చూసుకోండి ఈరోజు సామెతుల గ్రంథము పదవ అధ్యాయం నీ ఆయుష్ తక్కువైపోతుందని నా కాలం ముగిస్తుందని మన పరి మన సేవా పరిచయం ఉన్న బ్రదర్స్ బ్రదర్ ఒక బ్రదర్ అంటున్నాడు నాకు మరణం దగ్గర అయిపోయిందాం అన్నాడు నాకు అట్లా చూసి అన్నాడు అప్పుడే గమనించిన ఇతన్ని మరణపు ఆత్మ పట్టింది ఎప్పుడైతే మరణపు ఆత్మ నిన్ను పడుతుందో నీకు ఎక్కడలేని భయం వచ్చేస్తుంది నీ శరీరం అంటే నీ జీవితం అంటే ఇంకా అయిపోతుంది నా లైఫ్ అన్న భయం నీ నెంటాడుతుంది ఎందుకో తెలుసా రివర్స్ ఫామ్లో చదవండి ఇరవై వచనం ఏహో ఎందుకు భయభక్తులు కలిగింటుటా దీర్ఘాయం కారణం నువ్వు చావవు నువ్వు దీర్ఘకాలం బ్రతుకుతావు ఎందుకు ఫస్ట్ ఆయన భయభక్తులు కలిగిన కాబట్టి నీకు ఆయన ఎందుకు భయభక్తులు లేకపోతే నీ ఆయుష్ తక్కువైపోతుంది అనున్నాడు అవా కాబట్టి మరణము నిన్ను వెంటడనీయకుండా నువ్వు నిన్ను నువ్వు కాపాడుకోవాలంటే నీకు కావాల్సింది ఆయన ఎందు భయం చూడండి సార్ అధ్యాయం ఇరవై వచనం యహోవ ఎందు భయభక్తులు కలిగినట బహు ధైర్యం పుట్టించాను ఇప్పుడు నువ్వు భయపడవు ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉంటాయి అటు పిల్లలకు ఆశ్రయ స్థానము కలుగు నీ పిల్లలకి ఆశ్రయం ఉంటుందంట మీ వాక్యం జ్ఞాపకం చేస్తుంది వాడు బయట ఏం చేస్తున్నాడో వాళ్ళకి ఏమవుతుందో అన్న భయం వెంటాడుతుంటది లేకపోతే వాడు ఏం చేస్తుండో ఏం తప్పు పనులు చేస్తుంటారు పాపం చేస్తుంటారు వాళ్ళకి ఎక్కడ యాక్సిడెంట్స్ అవుతున్నాయో వాడు ఎక్కడ విచ్చరణకి తిరుగుతున్నాడో వాళ్ళకి ఏమైపోతుందో అన్న భయం నేను వెంటాడుతూ ఉంటే చిన్నగున్నంత వరకు నువ్వు చూసుకుంటూ ఉంటావు కానీ వాళ్ళు పెదగా అయిపోతే వాళ్ళు ఎక్కడ తిరుగుతుండ్రో ఏం చేస్తుర్రో అన్న భయం నేను వెంటాడుతూ ఉంటే కానీ ఇక్కడ ఏం చెప్తుందంటే నీ భయభక్తుల వలన నీ పిల్లలకి ఆశ్రయం ఉంటాడంట ఆయన దేవుడు అదే వర్షంలో ఏముందంటే మూడు మూడు పాయింట్స్ ఉన్నాయి అక్కడ ఒకటేమో నీ పిల్లలకి ఆశ్రయము రెండవది ఆయన ఎందుకు భయభక్తులు కలిగినట్ట జీవపు ఊట అంటే దీర్ఘకాలము నువ్వు ఫలిస్తూ ఉంటావు తర్వాత చూడండి చివరి భాగం మరణ పాశంలో నుండి విడిపించు అయితే ఈ మరణ పాశము అనేది ఒక దయం ఒక ఆత్మది మృత్యు తీసి డిఫిటెడ్ అని తెలిసి నీకు వాక్యం ఏశ్వరవశిల మీద మరణాన్ని ఓడించేట్టు కదా అంటే మరణం కూడా ఒక జీవి ఆయన దృష్టిలో ఆయన సృష్టిలో మరణం ఒక జీవి ఒక ఆత్మది అది చాలా పవర్ఫుల్ ఆత్మ ఎప్పుడైతే ఆదమ్మ వాళ్ళు పాపం చేసినారో ఆత్మ రిలీజ్ అయింది నరకం నుంచి అది కిందండాల్సింది పైకి వచ్చింది అగాదు కొలువుల నుంచి బయటకు వచ్చింది ఆరవ బూర అది బయట బయటకు వచ్చి విజృంభిస్తారని చెప్పింది దేవుడు దానికి అధికారం మరణం మీద కానీ ఏసు ప్రభు దాన్ని ఓడగొట్టేసిండు అది ఓడిపోయిన అందుకే ఓ మరణమా నీ విజయం ఎక్కడ నీకు లేదు ఇంకా విజయం డెత్ ఈస్ డిఫీటెడ్ మరణం ఓడిపోయింది కాబట్టి మనం కృతజ్ఞతలు అర్పించుకుంటున్నాం నేను చావను మరణం నా దగ్గరికి రాదు నన్ను విడిపిస్తాడు దేవుడు అది పట్టికి వచ్చిన రోజులలో అది నన్ను విడిచిపెట్టింది నేను అనేక పర్యాలు ఈ విషయాన్ని చూపించిన గతంలో నేను ఎన్నిసార్లు దాని నోట్లోకి పోయి బయటకు మరణపు నోట్లోకి అది నన్ను మీ ఎన్నిసార్లు ట్రై చేసింది మేజర్ యాక్సిడెంట్స్ రెండు సార్లు ఎలక్ట్రిక్ షాక్స్ రెండు సార్లు హై టెన్షన్ వైర్స్ పట్టుకునే నన్ను ఒకసారి కానీ నన్ను చెప్పలే హై టెన్షన్ వైరస్ పట్టుకుంటే మాడిపోతాం క్షణాలలో మంట బాడీ అంతా బొగ్గ అయిపోతుంది క్షణాలలో కానీ అది విడిచిపెట్టింది దాన్ని ఎందుకు విడిచిపెట్టింది చెప్పండి దేవుడు నిన్ను కాపాడకపోతే అది నిన్ను విడుస్తుందా ఆయన మరణ నుండి విడిపించాడు మేజర్ యాక్సిడెంట్ నుంచి విడిచిపె ఆ రోజు చనిపోవాల్సింది నేను నైన్టీన్ సెవెంటీ నైన్టీన్ నైన్టీ సిక్స్ లో మేజర్ యాక్సిడెంట్ అయింది శరీరంలో ఏ ఎముక విరగలింద హెల్మెట్ ముక్కలైపోయింది ఆ రోజే జావాల్సింది నేను కానీ మోకాళ్ళన్నీ గీర్కపోయినాయి అంతేగాని శరీరంలో ఏ గాయం కాకుండా కాపాడండి దేవుడు నన్ను ఎన్నిసార్లు యాక్సిడెంట్స్ ఎలా తప్పించింది దేవుడు ఎన్నిసార్లు పట్టణం కింద తప్పించింది దేవుడు ఎన్నిసార్లు సేవ పోయేస్తుంటే మేజర్ యాక్సిడెంట్స్ తప్పిన మరణ పాశం నుండి విడిపిస్తానని నేను ఆయన ఎందుకు భయబక్తలు వెళ్ళి అధ్యాయం చూడండి ఇరవై అధ్యాయము ఇరవై ఐదవ వచ్చినేపడు మనుషులకు గురువ ఎవ ఎందు నమ్మిక ఇంచువాడు సురక్షితముగా నుండి కాబట్టి నీకు సేఫ్టీ ఉండాలంటే ఇక మీదట నువ్వు సురక్షితంగా ఉండాలంటే ఆయన ఎందు నీ నమ్మిక దేని విషయంలో నువ్వు భయపడవు అన్నట్టు ఈ లోకపు విషయంలో ఈ లోకంలో నువ్వు భయపడుతున్నావు కానీ ఆయన ఎందుకు భయం పడితే ఈ లోకంలో నీకు భయం ఉండదు భయము ఈ లోకపు భయం అది నరకము అనే భయము నీ దగ్గరకు వచ్చినప్పుడు నీవు దానికి భయపడవు నాకు తెలుసు కొన్నిసార్లు నేను ఇట్లా ప్రార్థనా కూర్చుంటే కూడా కొన్నిసార్లు దురాత్మలు వస్తూ నిద్రపోతప్పుడు కూడా దురాత్మలు వస్తూ ఉంటాయి గాఢ నిద్రలు ఉన్నప్పుడు కూడా అవి దురాత్మలు వచ్చేస్తూ ఉంటాయి వచ్చే టైంకి ఇమీడియట్లీ లేపేస్తాడు దేవుడు అవి లేచే టైంలోనే అవి వాడితో కొట్లాడడం ఉంటుంది నన్ను కానీ ఎన్నిసార్లు నేను చనిపోవాల్సింది ఒక్కసారి కాదు రెండు సార్లు కాదు లెక్కనే లేదు నాకు ఈ లాస్ట్ థర్టీ ఇయర్స్ లో ఎన్నిసార్లు చనిపోవాల్సింది అంటే ఈ దుష్ట శక్తులు పట్టుకోవడానికి ఎన్నిసార్లు ప్రయత్నించింది అన్నా ఎన్నిసార్లు పట్టుకున్నాయో కూడా ంతు వేసుకోవడము ఊపిరాడనియకుండా చేయడము నా శరణులు ఇద్దరడానికి ఎంత ప్రయత్నిస్తూ ఉంటాయో అవి తెలుస్తా ఉంటది కూడా ఇట్లా పొడవడానికి పొడించి లోపలికి దూడడానికి ప్రయత్నిస్తూ ఉంటాయి కానీ పొడవనియకుండా దేవుడు కాపాడుతూ ఉంటాడు ఈ రోజు కూడా నేను అనుకునే ప్రభు నువ్వు ఇవన్నీ నన్ను అటాక్ చేసి ఉంటే నేను ఎప్పుడూ దేవుడు నాకు ఒక యుద్ధం నేర్పిస్తుంటుంది తను నువ్వే కొట్లాడాలి ఎంతకాలం నేను వెళ్ళగట్టాలి వాటిని నువ్వు వాటిని కొట్లాడడం నేర్చుకోకపోతే నీ జీవితం వ్యర్థం నీ అనారోగ్యంతో నువ్వు కొట్లాడకపోతే నీ జీవితం వ్యర్థమైపోతుంది అది మరణ పాషం అన్నట్టు నేను పట్టుకుంటే దాంతో నువ్వు కొట్లాడాలా నువ్వు విజయం పొందాలా బైబుల్ అంతటే మనం పాత నిర్బంధ పుస్తకాలే కాదు కృత నిర్బంధ పుస్తకాలలో మనం చూస్తాం దేవుని బిడ్డలలో దేవుని బిడ్డలు ఎటువంటి భయం భక్తి కలిగి జీవించలుప్తంగా కొన్ని విషయాలు నేను చెప్పించేసి వాక్యాన్ని ముగిస్తారు ఒకసారి చూడండి ఎఫ్ఎస్ రాష్ట్ర పత్రిక ఐదవ అధ్యాయం పౌలు ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తుండడు మన మన గ్రూప్లో ఎఫ్ఎస్ రాష్ట్ర పత్రిక చాలా ప్రాధాన్యత ఇస్తాం మనం ఎందుకంటే పైన వాటిని చూడడం అనేది ఇక్కడి నుంచి నేర్చుకుంటాం మనం ఎఫ్ఎస్ రాష్ట్ర పత్రిక అధ్యాయం ఇరవై వచనం లేవనిందంటే ఏసు ప్రవణంతో భయభక్తులు కలిగడంట మనం ఇప్పుడు ఎట్లా క్రీసినదలి భయముతో ఒకరికొకడు లోబడి ఉండండి అంటే ఒకరికొకడు విశ్వాసులకు మనం లోబడి ఉంటే దేవుని భయం మనలో ఉన్నట్టు లేకుంటే లేనట్టు అందుకే నేను సేవకుల గురించి చాలా జాగ్రత్తగా ఉంటా నేను వాడు ఎటువంటిడైనా కానీ వాడు ర్యాప్చర్ కల్టబోతడే కావచ్చు వాడు ఏదైనా కావచ్చు వాడు ఫుల్ టైం కావచ్చు పార్ట్ టైం కావచ్చు ఎవడనే చాలా జాగ్రత్తగా ఉండే వాళ్ళతో నా గొప్పతనం ఏమో నేను చూపించుకొని వాళ్ళను సైలెంట్గా ఉంటా మనం నేర్చుకోవాలి ఇవన్నీ పరశురాత్ముడు అవన్నీ మనకి పేతులు రాసిన మొదటి పత్రిక సార్ చూద్దాం పేతులు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం పదిడవచనం చూడండి నీ భయము ఏ స్థితిలో ఉంటుంది నూతన పన్నెండు జనాలలో అందరినీ సన్మానించాల సహోదరులను ప్రేమించాల దేవునికి భయపడు రాజును సన్మానించుడి ఏ రాజు గురించి మాట్లాడుతున్నాడు ఈ లోకపు రాజు గురించి మాట్లాడుతున్నాడు నీ దేశ మినిస్టర్స్ గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ ఎందుకు అంటే అధికారులను నిలబెట్టిన ఆయననే కాబట్టి కాబట్టి అందరినీ సన్మానించాల అందరితో మర్యాదగా ఉండాలా సన్మానించంటే మర్యాద ఉండడం అందరితో ప్రేమ పూర్వకంగా రాజులని సన్మానించాలా ఇది నీలో ప్రేమ నీలో భయం భక్తి ఉన్న అదే మనం ఆ పోస్టుల కరెలు కూడా చూస్తాం చూడండి నూతన పదవిధానప్పు దేవుని ఎందు భయభక్తులు కలిగినడం అనేది ఏ రీతిగా దేవుడి జ్ఞాపకం చేస్తుంటూ తన భక్తుల ద్వారా తొమ్మిదవ అధ్యయము ముప్పై ఒకటో మనం ఏం చేస్తున్నామంటే కావున యూదయ గలలియ సమర్య దేశంలందంతటా సంఘము క్షేమాభివృద్ధిని సమాధానము కలిగి ఉండేడు ఎందుకు సమాధానం మరియు ప్రభునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకొనిచ్చు విస్తరించుండడు ఒక సీక్రెట్ ఇది సంఘం ఎప్పుడు విస్తరిస్తుంది ఈ పరిచర్య ఎప్పుడు విస్తరిస్తుంది ఒక విషయం మనకు అర్థం చేసుకోలేందంటే పరిచర్య మీద చర్చ ఎస్టాబ్లిష్ చేసుకొని నడిపించడం అనుకుంటాం కానే కాదు ప్రతి ఇంట రొట్ట విరడం అనేది పరిచర్య ప్రతి ఇంటి రొట్ట విరచడం అనేది సేవ చర్చ అంటే అదే ప్రతి ఇల్లు ఒక చర్చి కావాలంటాడు అపోసులు బోధలో పౌన్ పేదరులు కాబట్టి ఇంటింటి అగటే విరుస్తూ పరిచర్యం కొనసాగించాల బిల్డింగ్స్ కానే కాదు కాబట్టి సంఘము ఎట్లా విస్తరిస్తుంది అంటే ప్రభునందు భయం కలిగడం వలన అని చెప్తుంది వాక్యం సమాధానము సంఘానికి క్షేమము దేవుని అంత భయభక్తులు లేకపోవడం వల్ల ఈరోజు క్షేమం లేదు సమాధానం లేదు చర్చస్ల ఎక్కడ చూసిన కొట్లాటలో నాకు గురించి మాట్లాడుతున్నాం మనం ప్రటన గ్రంథంలో కూడా మనం అనేక పర్యాలు ఇవి చూస్తా ఉన్నాము ముఖ్యంగా పద్నాలుగో అధ్యాయంకి వచ్చినప్పుడు చూస్తాం చూడండి పద్నాలుగు అధ్యాయం అంతా లక్షా నలభై నాలుగు సంబంధించిన బోధ చూడండి ఆరవచ్చడంలో అప్పుడు మరి యొక్క తూతాన్ని చూచించింది భూనివాసులకు అనగా ప్రతి జనము నూ ప్రతి వంశం ఆయా భాషలో మాట్లాడే వారికి ప్రతి ప్రజకును ప్రకటించినట్లు నిత్యాసు వార్త తీసుకొని ఆకాశ మాధ్యమన ఎగురుచుండి దీనికి సంబంధించిన విషయాలు నేను ఇంతకు ముందు గతంగా మీరు దేవునికి భయపడి ఆయనను మహిమపరచుడి ఇక్కడ సీక్రెట్ ఉందన్నట్టు ఆయనను భయ ఆయన ఎందుకు భయభక్తులు గలవారు ఆయనను ఆయనను ఘనపరుస్తారంట ఆయన నామాన్ని ఉన్నత స్థితికి కాబట్టి భయపడే వాళ్ళు ఆయనని మహిమ పరచాలా ఇది చివరికి ప్రకటన గంధర చూస్తున్నాం మనం కాబట్టి ఎప్పుడు నువ్వు ఆయనను మహిమ పరిచినావు ఎంతకాలమైంది నువ్వు ఆయన మహిమపరిచి ఇవన్నీ చెక్ చేసుకోవాలా పేపర్ పెన్సిల్ తీసుకొని ఎప్పుడు నేను ఆయనని మహిమ పరచలేదు ఈ లోకాతీతంగా జీవించే వాళ్ళము ఆయనని మహిమపరచలేదు చివరిగా నేను వాక్యాన్ని ముగిస్తున్నా ఫిలిపి రాష్ట్ర పత్రిక రెండవ వచనంలో రెండవ అధ్యాయంలో ఒక వాక్యం చూపించి నేను క్లోజ్ చేస్తా కాగా పన్నెండవచనం ఎట్లా ఆయన్ని కనపరచాలా పదకొండవ వచనం తొమ్మిది నుంచి చూడండి అందుచేతను పరలోకం వారిలో కానీ భూమితో ఉన్న వారిలో కానీ భూమి క్రింద ఉన్నవారిలో కానీ అంటే భూమి క్రింద కూడా ఉన్న మనుషులని చెప్తుంది ఈ వాక్యం అంటే ఎన్నో జీవులు ఎన్నో జీవరాశులు ఆయన సృష్టించేటం వర్లోకంలో భూమి మీద కూడా తర్వాత భూమి క్రింద కూడా కానీ ప్రతి వాని మోకాలు నువ్వు ఏసు నామంన ప్రతి నాలుకయ్యూ తండ్రి దేవుణ్ణి మహిమ అర్థమై ఏసు క్రీస్తు ప్రభు అని దేవుడు ఆయనను అధికంగా హెచ్చించి ప్రతి నామంనకు పై నామమును ఆయనకు అనుగ్రహించను కాగా ఇప్పుడు నా పిలారా విధేయులయ్యున్న ప్రకారము ఎల్లప్పుడు కాదు ఒక్కసారి ఆయన అంటున్నాడా ఎల్లప్పుడు ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమో భయముతోను వణుకుతోను మీ సొంత రక్షణను కొనసాగించుకున్నడి ఒకసారి ఒక ఫిబ్రోన్ బ్రదర్ ఒక్కసారి రక్షణ పొందితే చాలు బ్రదర్ అన్నాడు ఆయనని ఆయనని ఎట్లా చూపించాలని ఈ వాక్యం లేదు లేదు నువ్వు తప్పు ఆలోచిస్తున్నావు చాలా మంది రక్షణ పోగొట్టుకుంటారు లేదు లేదు ఒకసారి పొందుతే చాలు ఈ రక్షణ పర్మనెంట్ అన్నాడు కానీ కాదు నీ జీవితాంతం నీ జీవితాంతం నువ్వు దాని కొరకు ప్రయాసపడాలా అందుకు నీకు భయం అని కూడా అవసరం ఈ ఒక్క వచనమే నిన్ను పరిగెత్తించాలి రోజు దేవుని దగ్గరికి భయంతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించి దాన్ని కొనసాగించుకోవాలంటారు రక్షణని లేకుంటే పోగొట్టుకుంటారు ఎట్లా కొనసాగించుకోవాలి బ్రదర్ ఎట్లా కంటిన్యూ చేసుకోవాలని రక్షణని భయముతోనూ వణుకుతోనూ చివరికి అది నేను చూపిస్తూ ఉంటాను అసలైన భయం ఏం తెలుసా నన్ను వెంటాడుతుంది అది నేను కూడా గతంలో పౌలంటాడు కూడా ఇంతగా చెప్పి నేనే భర్షణ అయిపోతానేమో అని భయం ఇంతగా సేవ చేసి నేనే పోగొట్టుకుంటానేమో నీ రక్షణ అన్న భయం అటువంటి కాలంలో మనం ఉంటున్న మీ రోజు అనేకులు అభ్యంతరపడి ఒకరినొకరు అప్పగించుకుంటే కాలం మీద గొంతున్నప్పుడు తెలుస్తాయి నేను సాక్ష్యం విన్నా తల్లిదండ్రులు పిల్లల్ని టెరరిస్టులు మెడ మీద కత్తులు పెట్టిండ్రంట సాధారణంగా పిల్లల మీద కథలు పెడితే తల్లిదండ్రులు ఏం చేస్తారు రఘుని విడిచిపెట్టేసి పిల్లల కొరకు వాళ్ళ ప్రాణాలు కాపాడతారు ఇక్కడిక్కడ ఉల్టా పిల్లల పిల్లలకి మీ తల్లిలను చంపేస్తాం మేము ఏశవాన్ విడిచిపెట్టకపోతే అంటే పిల్లలు ఏశవాన్ మేము విడిచిపెట్టమన్నారంట కళ్ళ ముందు తల్లిదండ్రులు చంపేసింది అంటే అంత చిన్న పిల్లలకి ఎక్కట్లేని ఆ యొక్క భయం భక్తి వచ్చేసింది దేవుడు అంటే ఎందుకంటే క్షణమే కదా ప్రాణం పోయాడు ఈ లోకంలో పోగొట్టుకుంటే పరలోకంలో తిరిగి పొందుకుంటాము నూరు రెట్లనుంది కదా వాక్యం ఏం పోగొట్టుకున్నా కానీ వాటన్నిటిని పరమందు పొందుకుంటాం అని ఇగ పరమందు పొందుకుంటాం కాబట్టి మనం భయపడము కానీ పరమందు పోగొట్టుకోవడం అనేది భయం కదా అందుకు భయంతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకోండి ఇది కేవలము వర్షిప్లో ఉన్నప్పుడు కేవలం సండే ఉన్నప్పుడు కాదు దీవారాత్రంలో ఉండాల మనకి భయం కొనుక్కుడు అందుకే దా మీద అంటాడు పడక మీద కూడా పాపం చేయదు కల కూడా నేను పాపం చేయద్దు అంటాడు ఆయనకు తెలుసు దాన్ని రుచి చేసిండు శ్రమ ఎంత భయంకరమైందో దాన్ని అది మరణించేంతవరకు విడిచిపెట్టలేదు దాని పరిణామం ఆయన చేసిన పాపం మనం అట్లాంటి మనకు చూపించండి దేవుడు బైబుల్గా చూడు మీ బైబుల్ పాపం గురించి రాయబడింది అది దేవుని పుస్తకం అయితే ఎందుకంటే రాయబడింది అంటాడు అనిపించాలకు అర్థం చెప్తావు నువ్వే అట్లా రాయకపోయింటే నేను కూడా పాపం చేసాన్ని అందుకే దేవుడు రాసింది దాని గురించి అంటే వాడు నోరు మూసుకుంటాడు అంత గొప్ప గొప్ప వ్యక్తులు పాపం చేస్తే దేవుడు విడిచిపెట్టలే దేవుడు విడిచిపెట్టిండ విడిచిపెట్టలే నువ్వు చేయొద్దు అని అదని కావాలని అక్కడ బైబిల్లో నువ్వు అటువంటి పాపం చేయొద్దని అందుకు నువ్వు దాన్ని కొనసాగించుకోవాలా నీ రక్షణను నీ సొంత రక్షణను కొనసాగించుకోవడానికి ఈ రోజు నుంచి నువ్వు ప్రయాసపడాలా ఏ రీతిగా ప్రయాసపడాలా మొదటిదిగా ఎడ తెగక ప్రార్థన చేయండి ఈ ప్రార్థనలను అడగాల్సిన దేవుని ఏంటంటే ప్రభావ నీ చిత్తము నేను సంపూర్ణంగా ఎరిగి జీవించలాగానే నాకు సహాయపడండి ప్రతి విషయంలో నీ చిత్తం నాకు కావాలా ప్రతి విషయంలో నేను అడుగుపెట్టు ప్రతి విషయంలో నేను ముందు పో ప్రతి విషయంలో నీ నాకు బయలుపరచు ప్రభావ ప్రతి దాంట్లో నాకు నీ చిత్తం కావాలని రెండవదిగా ఆయన సృష్టికర్త కాబట్టి సమస్త జనుల భూమి ఎందు సమస్తమా ఆయన ఎందు బహు జాగ్రత్తగా విధేత కలిగి జీవించుడి అన్న వాక్యం జ్ఞాపకం చేయబడుతుంది మనకి ఈ క్షణం కాబట్టి అతను సృష్టికర్త అన్న సత్యని గ్రహించి ఆయన సన్నిధుల ఎక్కలేని భయము అనుకుడుతోని నువ్వు నీ రక్షణని కొనసాగించుకోవాలా క్రీస్తు జ్ఞానమందు వర్దిలట దేవుని చిన్న అని కొలసిన రాష్ట్ర పత్రిక మొదటి దెల చూస్తాం మనం ఎక్కువగా మన ప్రభు గురించి మనం తెలుసుకోవాలా ఏసు ప్రభు గురించి మనం తెలుసుకోవాలా ఆయన ప్రార్థన జీవితం ఎట్లా రాత్రంతా ప్రార్థించేవాడు ఉదయమంతా సేవ చేసేవాడు ఏ రీతిగా మనుషులు ప్రభుత్వం నడిపించు తండ్రి దగ్గర నడిపించాం పర్ల రజకు ఎట్లా సిద్ధపరిచేవాడు అవన్నీ మనం తెలుసుకోవాలా దేవుని యొక్క బాగా పరిశీలించాలని నేర్చుకోవాల ఏసు ప్రభు ఎట్లా ప్రార్థన చేసేట్టు ఒక రోగి దగ్గరకు వచ్చినప్పుడు ఎట్లా ప్రార్థన చేసి ఒక కుంటి వాడికి ఎట్లా ప్రార్థన చేసి గుడ్డి వాడికి ఎట్లా ప్రార్థ ప్రార్థన చేసేవాడు లాజ దగ్గర లాజర్ ప్రార్థన చేసాడు మూలుగుతూ ప్రార్థన చేసేవారు ఇంగ్లీష్ లో గ్రౌనింగ్ అని ఉంది రకమైన ప్రార్థన మనం ఎప్పుడు చేయలే మన మన జీవితాలలో ముఖ్యంగా బ్రదర్ నువ్వు ప్రార్థన నేర్చుకోవాలి మూలుగుతూ ప్రార్థన చేయడం నేర్చుకోవాల చనిపోయి కుల్లిపోయిన లాజరు బతికి బయటికి రావాలంటే ఏసు ప్రభు మూలుగులతో ప్రార్థన చేసేడు చనిపోయిన అవయవాన్ని బ్రతకాలంటే ప్రార్థన అవసరం కాబట్టి ఏసుల గురించి బాగా నేర్చుకోవాల ఆయన ప్రార్థన చేస్తుంటే చెమట రక్తంగా మారిందని కాబట్టి దేవుని గురించిన జ్ఞానం బహు అవసరం నిను నువ్వు పరిశీలించుకోవాలా ఈరోజు నీ పరిస్థితి ఎట్టింది ఎక్కడ తప్పిపోయినా నేను నాలో ఎందుకు భయం లేకపోయి దేవుని పట్ల ఎక్కడ పోగొట్టు ఆ భయం చూపి ప్రభుగా మరోసారి క్షమించినైనా నాలో భయం రిస్టోర్ చేయప్రభు నన్ను కూర్చున్న మనసే పరిశుద్ధు తండ్రి మీకు మదనాలు మహోన్నతుడుగు దేవా దేవ మీ స్తోత్రాలేసయ్య మీరు ఎంతో సాయకులు కూడా నడిపించినారు మమ్మల్ని ఇంత కళ కాపాడడానికి మీకు పట్ల నిర్లక్ష్యం కలిగి ఉన్నా మమ్మల్ని క్షమించిన మమ్మల్ని ఆచారబద్ధంగా జీవించిన మీ భయం లేదు మాకు చూపించమని ప్రార్థిస్తున్నాం కానీ చూపించమని ప్రార్థిస్తున్నాం రెస్టరేషన్ దయచేయండి ప్రభావ మా జీవితంలో మరోసారి మేము పోగొట్టుకొని తిరిగి పొందుకోవాలని సహాయపడండి మీ అంత భయము భక్తి మాకు అనుగ్రహించండి మీకుసేపు ప్రార్థనలు కడుపులాగా సహాయపడండి మా ఆత్మలకు తృప్తి కలిగేంతవరకు మేము ప్రార్థిస్తూనే ఉంటాం బాబా విడిచిపెట్టం క్షమించమని ప్రార్థిస్తున్నాం మా నిర్లక్ష్యం తొలగించండి మీ మీద భయం భక్తి అనుకోటితో మేము ముందు సహాయపడండి ప్రతి ఒక్కరిని పేరు పైన దీవించండి ఆశ్రయించండి ప్రతి చీకటి శక్తుల నుంచి మనుషులకి విడుదల ప్రకటిస్తున్నాం ఏ స్వీకరిస్తున్నాము ప్రతి మరణ పాశం నుంచి మనుషులకి విడుదల ప్రకటిస్తున్నాం ఏ స్వీకరిస్తున్నాము మరణం ఓడిపోయింది ప్రభు కాబట్టి మేము మరణించాం ఎక్కడెక్కడ మరణం వాటిని పారదొంతం ఏ స్వీకరిస్తున్నాము ప్రతి ప్రజల ప్రతి శిస్త జీవితంలో శాంతి సమాధానం అనుగ్రహించండి బిడ్డల జీవితంలో శాంతి సమాధానం అనుగ్రహించండి రెస్టరేషన్ ప్రకటిస్తున్నాం యేసు క్రీస్తున్నామ ఈ భయము అనుకుని దీవరాత్రులు మమ్మల్ని వెంటాడాల ప్రభు యోగుని వెంటాడింది అమరాన్ని వెంటాడింది దావిదరాజుని వింటాడింది ప్రభు పౌల్ని వెంటాడింది ప్రభు జీవితాంతం మేము ఆ భయ భక్తులతో మేము ముందుకు పోలాగానే సపడమని ఏసుక్రీస్తు పరుషుధనాన్ని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె మన ప్రభు అయిన ఏసుక కృప సమాధానం నడిపింపు మనందరికీ సదాకాలం తోడక ఆమెన్ అందరికీ ప్రైజ్ లాంటే అందరికీ అందరికి ప్రైజ్ ప్రైజ్ ప్రెసిడెన్స్ ఇస్తారు